పోయినట్లయితే ఈ గాండ్తో సహా ప్రవేశస్తా రేపు క్రతు కూసిన తర్వాత అర్చుడు సైంధవుడు ఒకటే కానీ ఇందరు లేదు సుమా అని ప్రతిజ్ఞ చేశాట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 అర్జును యొక్క సైంధవుని యొక్క చారులు ఉన్నారే ఉన్నారట అర్జునుడు ఎప్పుడైతే చేశాడు సైంధవుని యొక్క చారు చెప్పారట సైంధవుడికి ఆయన అది వెళ్ళన్నారు ఏమిటి ఏమి లేదు మొత్తం యావత్ లేదే మనది అర్జునుడు ఈ ప్రకారంగా రేపు సూర్యాప్తమయ్యే అయ్యే వరకు అయ్యే లోపల నడుపుతాలని ప్రతిజ్ఞ చేశాడు తర్వాత నీ ఇష్టం చెప్తూ ఉన్నాం అన్నాడట అనే వరకు వండుకుతాడా పుట్టిపోయింది సంపటమైన అంద భయం కూడా ఉందా అనేది కన్నా గొప్ప భయం కాదు సాహుమిక్కిన భయం లేదుగా ఆ దుర్యోధనం దగ్గరికి వెళ్ళా బావా నేను ఎట్లా వచ్చావన్నాడు ఏమి లేదు ఆ అభిమన్యుడిని చంపడం నేనేనా కాదన బాబు కోడుగా మొత్తం అవుతున్నాను ఇష్టపడవి అద్దెలున్నాయే రేపు సూర్యాస్తమయం అయ్యే లోక నా తెరస్సు ఖండిస్తానని ప్రతిజ్ఞ చేశాడ వాడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత తిరుగులేదు చేస్తాడు ఎంత పనైనా చేస్తాడు కనుక మరి ఏం చేయమంటా సాధిపోమంటా ఎక్కడ కనుడులో కూడా పారిపోతా ఇంకేం చేస్తాడు పారిపోయిన వాడిని అంటే కాదయా అంత మాత్రం చేత మనమేనా గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్తాం అని ద్రోణుడి దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన చిత్తాడు ఆ ప్రకారంగా నడుస్తుందాము అని ఆ సైంధం తీసుకుని వెళ్ళా అట్ట దగ్గరకు వెళ్ళిపోయిన నమస్కరించి పోతున్నారు ఏమిచ్చారు ఏమి లేదయ్యా ఈ ప్రకారంగా ఆ అభిమన్యులు తాగుటానికి కారణభూతుడని సైంధం ఉంది నడుపుతానని ప్రతిజ్ఞ ఆట అందుకని పారిపోతానంటున్నాడు మా భావకడు ఏం చెబుతారని తీసుకొచ్చానన్నాడు అంటే నవ్యా ఆట ద్రోణుడు పారిపోతా ఉంటయా రాజు प्रतिज्ञे वे भयपड़ पारक अबू अर्जुन की ना बला अर्जुन मरावना वाश होचाकू सू ना इतने गुहने కాని నాడే అనేక దిస్తలు ఎవత్ కూడా తెలుసుకోవడం చాలా గొప్పవాడు అయినప్పటికి ఏం తెలియలేదు మీరు పలాయనము వలదు సైంధవ పలాయనము బలదో సైంధవ వీల్లేదు అరిగాక రుణబెట్టుగా ఆ దురాశ తీరుకున్నప్పటికీ మీ యొక్క తెగలో కొసు అనేది వాడినే అమ్మా ఇండాకూల వెంకటాక్షంకటాక్షన కోడి వేదములు చక్కగా సరిగావు అనేకములైనటువంటి యజ్ఞములు చేశావు దాన్ని పెంచావు పరిపాలించినటువంటి మీరు ఆ అర్జును చంపుతాను అనే వరకు అర్జనులు రిజల్ట్స్ పారిపోతాంతేలింపలే ఏం భయం లేదు నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు నేనున్నగా కాదు అంత వస్తుందంటావు నేను సత్య గురికి వెళ్తావు చాలా కాలం రెచ్చావు అనేకమైన యజ్ఞములు చేశావు సంతానాన్ని కన్నావు ఏం తెలియచుకుంటావా ఇక్కడ అంత సందర్భ పెట్టుకున్నా అక్కడ ఏం భయం లేదులే కానీ అన్నాడు బావా గురువు గారు అట్లా చెబుతుంటే నీకు భయం ఏంట్యా అట్లయితే భయం లేదంటారా పేరు భయం లేదు భయం నేనున్నాను నిన్న పర్థవ వ్యూహం కాదు ఇవాళ సెకట వ్యూహం అనే అతిని కూడా అభేక్షమైనటువంటి వ్యూహాన్ని పొందుతా నేను నీకు వచ్చిన ఫైల్ లేకపోవలసిందన్నా వెళ్ళిపోయారు ఈ సంగతి పోయి చెప్పారట అర్జునునికి ఏది ఇంత కారణంగా అర్జునుడు శాంతి చేశాడని ఎక్క విషయం వెళ్ళి చారు ఇంకా సభలో కూర్చునే ఉన్నారు ధర్ముల స్నాలు ఎవరి మంది కూర్చున్నారట అంటే స్వామి అన్నాడు చారణం లేకుండా వెనక ముందు ఆలోచించకుండా చేస్తావయ్యా ఏ ప్రతిజ్ఞ చేసినా ఎప్పుడు ఈ ప్రకారంగానే చేస్తూ ఉంటావు నీవు సైంధం చంపుతాను అంటే నీ గురువు నాడే ద్రోణుడు కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు ఎట్లా చేస్తావో చేయి నాకు అన్నాడు అంటే అగ్జుడు స్వామి ారా దులకీ ఉన నుండీ సునగాలు పింతున్నాడు రహో లాలించిరారాదులకగి ఉననుండ మంచి సునగాలి పింతునాడు సురయుతుందైన నిద్రనాథు నోడించి ండవం వేస్తున్నాడో మత్స్యంత్రం విక్రమం గొప్ప ఛేదించి గుమి రోవతిని గైపోయిననాడో సగల భూపతులు విస్తయమందగా రాజ సూయాత్తరం ముగిజేయునాడు కౌరవుల కోచే అర్థమయ్యి గమ్యునాడు మాకు సాహాయమైన యుశకృపాసు రాజు లక్కన గాలిపించున్నాడు కలసిలో లక్కేళ్ళలో పెట్టి దృలోసలు సమయం దేశంలో ఉన్నటువంటి రాజు యావన్ మంది వచ్చినప్పటికీ సాధ్యముగాది ఆ మత్యయంత్రాన్ని తెగొట్టి ద్రౌపదిని వలించినటువంటి యొక్క సమయం నందు కాండవ సమయంలో త్రిమూల జయించి కాండవాన్ని కాల్చిన సమయం ఎట్టి దయ ఉన్నదో దేవుని వారి యొక్క దయ కృపారసము ఎక్కితేనే అతడి యొక్క కృపా ఉన్నదే దయ మా మీదికి ఒక్కసారి ప్రసంగం చేసినట్లయితే ఈ సైంధవుడు వెళ్ళాడు నాకేమి లెక్కయా అన్న సరే అట్లాగే కానీ అని ఆ సుమంత్ర ఉత్తర కింద వారి ఆ అభివన్యుని యొక్క మరణ వాస్తవిని మహత్తంగా దూషిస్తూ ఉంటే అక్కడ పోయే ఆయన ఓదార్చి వచ్చేట స్వామి చాలా బ్రొద్దు పోయింది అటు సమయం రందు ఆ అద్దులు నాడే కూడా ఆ సంభవ లింగోత్సవ కాలం రంభవత్తి వారికి లింగా ఆర్చరణ చేస్తూ ఉండేవాడు ఏ రాత్రి పూట ఆ సహస్రనామములతో ఆ లింగాచన చేస్తూ ఉండేవాడట కానీ ఆ రోజు చాలా ప్రొద్దు ఈ రోజు శాసనయ్యం చాలా వృద్దు పోయింది కనుక ఆ లింగోద్భవ కాలం అతిక్రమించింది నీవు రోజు శేవ పూజ చేసేవాడు ఇవాళ నాకు పూజ అన్న ఎవరు వారు ఎట్లా చెప్తే ఎట్లా నడుపుకుంటారు కదా దావతూ కూడా పరిచి ఆ దాని మీద ఆ శ్రీవేత్తలు ఉన్నారే స్వామి వారిని నిలబెట్టాట నిలబెట్టి ఆ పాదముల దగ్గర పూజ చేశాడు సహస్థ యావత్తు కూడా చేసి ఆ షోడ ఉపచారం లవత్తూ కూడా సమర్పించి అనేక విధములుగా పూజ చేసే లేచి ఆ అద్దరు యొక్క ఆ శిబిరము చుట్టూ అనేకమైనటువంటి కత్తుల పారాలు కూడా పెట్టాడు మీ రాత్రి నాలుగు ధాబులు కూడా మీరు కంటికి రెప్పవలే కాపాడుతూ ఉండవలసిందని చెప్పి వెళ్ళిపోయాట స్వామి ఎందుకు వెళ్ళిపోయాడు ఆ అర్జనుడు పడుకున్నాడు తెలవార్థంలో లేచే ఆట స్వామి లేచి ఆ దారుకుండా నాడే ఆ దారుకుండ లెక్కొట్టే ఆట దారుమయ్యా వినుమయ్యామ్మో ప్రభావం దాకా వినుమయ్యామ్ ఏనదే అత్రుది పోతున్న నికి రీతి బల్గా లా దూగేదే అత్రుది పోతున్న నికి తీసి పగా పగన శూదులత ప్రతిజ్ఞ చేశాడు రక్షిస్తానని ఆదా ద్రోణాది యొక్క విరుకాండ్ర వజ్ఞ చేశాడో ఇపో కే అగ్నిలో ప్రవేశించి నేనే వస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కనుక లేకపోయినట్లయితే ఒక క్షణం నేను కతకలేను అదే సమయం మేము చలలే ఆ చక్రాయుషాన్ని తీసుకుని మొత్తం ఎవరి మంది పౌర యావరి మందిని ఒక క్షణంలో హస్తం చేయాలి నా పరక్తం పొమ్ముతూ పెద్దగాను నా పరక్తం వెళ్తే తేలిపోవాలయ్యా రేపు సకల రాజ్యములను సకల రాజ్యములను పాఠములకి Venkataju nagadhu bo సరగుణు సంకల్పించిన లోకముల సరగుణముగా దేవు వారు తీయ చిత్తందు ఒక్కసారి సంకల్పించినట్లయితే జగత్తులు ప్రవత్తు కూడా ఫస్ట్ అయిపోతాయే చక్రాయుధం తీసుకుని రథమేది యుద్ధం చేయాలా మీరు చూసుకోవాలి అన్నారు అంటే కాదులే అంత అవసరం వస్తే చెబుతా చెప్తాం నేను ఇక్కడేం చేస్తాను విధిగోలం పొందుతూ దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు తీసుకొస్తాను ప్రధాన్ని సిద్ధంగా కూర్చుంటానన్నా అయిపోయింది తెల్లవారి తెల్లవారు ధాముల లేచితులు కాగింబులు లేచిన్న సమయమునందు ఆ పేరోజు ఉన్నది ఆ సింహాసనం మీద ఊరుతున్నాడు జన్మరాజు అంతా వచ్చేస్తూ ఉన్నారట అర్జునుడు కూడా వచ్చాడు వచ్చి ఆ సన్ముచ్చిన యొక్క పాదాలు విన్నములేదని నమస్కరించి సర్వేశ్వరుడు చాటి సమయము నందు రాత్రి స్వప్న ఒకటి వచ్చింది నాకు ఏమిటయా దేవుడు వారు వెళ్ళి నేను పుడుకున్న తరువాత ఆ అర్జునుడు ఓ పడుకోగానే నిద్ర పట్టిందట ఆ నిద్ర ఎందు స్వామి వారు వచ్చాడు అర్జును సమీపానికి అర్జున ఏమిటే ఆ విచారద్రస్తుడు పుడుతున్నావు స్వామి విచారం కాక రేపు మృతుకు కేవలకి సైన్సం వధిస్తాననే ప్రతిజ్ఞ చేశా అదో మా గురువు నాడే ద్రోణుడు రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు అనేక మంది వేల మంది యువకులు ఎవరి మంది నేను ఎట్లా సైన్సండి సంహరించేదా అనే యొక్క జిజ్ఞాస ఉంది వాచిస్తూ ఉందన్న ఆట అని ఆ యొక్క చేయి ఆ ఉత్తర హుని ఉత్తరుగా ప్రయాణం చేసి వెళ్ళిపోయారు ఆ కుయర లోకం ఉన్నది ఆ సంభవతి వారి యొక్క లోకానికి వెళ్ళిపోయారట ఆ కైలాసారి అక్కడ చెందిస్తర భుట్టిస్తర నందిస్తలతో పార్వతీ సహితుడై చేస్తున్నాడట సంభవతి వారు వెళ్ళి ఆ నరనారాయణలో నారే పోయిన అవసరించగా భూభార హరణార్థమై అవసరించినటువంటి యొక్క మహానుభావులే ఏం పని మీద వచ్చారన్నాడు సామహూర్తి వారు అంటే గీరాట అర్జును స్వామి అనగవ అయా ఇంద్రకి ఆత్ నాకు దయచేసినటువంటి యొక్క పాశుదాస్తానికి దాని కొరకే అంటే ఆ సమీపంలో ఉందట ఒక సరస్సు అక్కడ పోయి ఆ ధనుర్మాణం లేవచ్చు వెళ్ళి తీసుకొచ్చారట దాంతో ఓరేస్తున్న ధనస్సులు బాణములు ఆ పశుపదాస్త్రాన్ని సమంత్రముగా అభిమంత్రించి ఆ ధనస్సును సన్నిహంధము యాహతూ ఒక కొట్టి కొరవడుతుంటూ ఉన్నాడ ఆ ముందు అర్జున వేత్తన్నాడే ఆ దేవగాంధర్ వాస్త పూజాడు రథానికి అర్జున వీయవంతములైన మంత్రములు జపించి మంత్రులు అవద్దు కూడా రివద్దు ఎక్కువ అర్థులు అన్నాడు కృష్ణార్జున సైతం శిఖరబ్దయ సుందరం వైన మందరము గరణీయే ఆ కృష్ణార్జున వరకు రెండు శిఖరములతో మందరుతో మాదిగా ప్రకాశిస్తూ ఉంది బయలేగారట అదే సమయం నుంచి సాక్షి కూడా పెంటాయాడు బయలుదేరాడు అంటే సాత్వికితో సాత్తికి నేను ఉండవయ్యా విను సింధురాజవమును చేస్త రక్షణము మనకు సరి కావున సాత్తికి విను సింధురాజవయును సైంధు పని ధర్ములు అతను గ్రౌండ్ యొక్క బావి నుండి రక్షించడం ఒక పని సమానమైన వెళ్ళిపోతూ ఉన్నా నీ ఉతను రాద యొక్క రక్షణ ఒక రెండవ తిరిగి ఒక ఆట ఇక అక్కడ ఎట్లా ఉంది తెల్లవారు భావన లేచాడు గ్రౌండ్ లేచి ఇరు ఉదయాడు కోసల పన్నెండు కోసలు వైతా ఎందుకల్యూహం ఇరువది నాలుగు కోసలు వారట వ్యూహం పన్నెండు కోసలు వేడలుపు బండి వాటికి అమర్చేశాడు చతురంగ బలాలు అవచ్చు కూడా అమర్చి మగ్గరం మును నిలిచి ఆ ముఖ వాదము నిలబడ్డాట అరుణాత్మల గుర్థం ఆరోహించి ఆ ద్రోళ్ళకి అట్లా గుర్రములు కచ్చినటువంటి రథం మేరకి తెల్లని పాగా దుచ్చాడు తెల్లని చొక్క వేశాటం మేత లావత్తు కూడా శుభ్రంగా గురించి నల్లం వేశాడు నిలబడి ఉంటే ముప్పది సంవత్సరముల యొక్క యువకులు వారిగా ఉన్న అటోడు ఈ ఇరువతి ఆ నాలు కోసం ఉన్నటువంటి సైన్యమే అవుతు కూడా ఎట్లా ఉంది గోమిలప్పలిం కంగి నూరు మంది క్రితులైనా వెయ్యి మంది అర్జునులైనా సైంధవుని సంహరింతురేనుకు ఎందు ఉన్నటువంటి సైన్లు ఎందుకు ఉన్నారో ఈ రోజుని మూడు మంది సింగతుల్లో వెయ్యి మంది అర్చుల్లో వచ్చేటువంటి మీద బాధ పండిస్తా మనం అందు ఆ ప్రకారంగా ఉన్న బది బయలుదేరింది ఆ ఏడి ఎక్కున్న వాడు అద్ధును దర్శన ఆ మృత్యుమున ప్రేమిస్తూ ఉందట వాళ్ళని ఏడి దృష్ణుడు రాడే అర్జునుడు ఎంత సిబ్బంది చేశాడే అంటూ ఉన్నారట ఎక్కడు చూసినప్పుడు దీన్ని పట్టి సమయమున పట్టి సమయంలో వెళ్ళేది రసం వెళ్ళింది మగ్రములో నిలబడున్నాడు బ్రాహ్మడు అత్యాదం పైలే గురో నవ్ అయ్యా అన్నాడు అక్షరుడు ఏమిటయ్యా అయ్యా సైన్సం ఉండి సంబుతానని ప్రతిజ్ఞ చేశా నేను రక్షిస్తానని ప్రతిజ్ఞ అన్నాడు ద్రోణుడు అంటే మేలుదలం కో లం పుషోఫలము మే పొలి చేంకజనాపురి అత్తకారే మత్పాలన వృత్తి నిన్ను ప్రార్థన చేసి భవద్ృహీత లీలా లక్తుందనై మన కలంక సుచ్చత పూపుమా దీ చెత్తమునందు నాకు మేలు కలిగేటట్లు ధంతురయ్యా శోభనము మే కొని చేయు మాకు శోభనమునని మందం కలిగేటట్టుగా అనుగ్రహించు పండుగ పాలని సంబంధ నుండి పంకజ నాపుని అంతగా వేళన మా తండ్రి పాండు రాదొట్టివాడు మా అన్న తమ్మురాదొట్టివాడు ఈ సర్వేశ్వర పెట్టి వాడు అంటాడు వారి కను రక్షించే విషయం ఎవరుందో మీరు ప్రార్థన చేసి నేవరూ వారిని ప్రార్థన చేసి అనుగ్రహాన్ని పొంది ఆ శగట వ్యూహాన్ని వెళ్ళిపోతాం అనుకునేవాల్సిందన్నాడు బాధిస్తానంటా నిన్ను బానివ్వటానికి వస్తుంది అని తెలుసుకున్నాడు పరంపర ఆ అర్జునుల యొక్క రసయావత్తు కూడా స్థాంత సహితమైన రసం నింపోయిందట ఆ ద్రోణు ప్రయోగించిన మానవులు తన కాల పడిన I'm going to die the food I've got to let you lose the glory thing కోపం అర్జునునికి ఆ కాన్ని వారిని సడ్జిం చేసి ఆ గ్రోని యొక్క చరువులు ఏ బాధం లేబుతూ కూడా మనలతో అన్ని బాధలు అన్ని బాధలు సరువులు కోరుకోది ఇద్దరు కూడా ఒకరు వేసినటువంటి యొక్క బాణువులు ఒకరు ఖండిస్తూ ఉన్నారు ఇద్దరు వేసిన బాణువుల చేత వేగముగా నాకు అందిస్తే టూ ఆప్రకారంగా ధరిపుపోయింది చూశాడు చూసాటూ సూర్యాలెక్కి వెళ్ళిపోయింది తొమ్మిది గంటలప్పుడు ఎంతసేపు ఈ బ్రాహ్మణుడితో యుద్ధం చేస్తే ఏం ప్రయోజనం కనుక వెళ్ళిపోవాలి వక్రంలో ప్రవేశించడం ప్రధానం కానీ పొందినందు వల్ల కానీ ఓడినందు వల్ల అపకీర్తి కానీ కీర్తి కానీ లేదయ్యా అన్నాడు మరి ఏం చేద్దాం వెళ్ళలేదు రసాన్ని చెత్త అటాక్ కానీ అన్నాడు ద్రోణిని అతిక్రమింప చేసి ఆ గుర్రములు ఒక్కసారి ఎదిలించే వరకు కోరి మగ్గరంలో రెండు మైళ్ళు చూసిందట రథం అర్జున అర్జున అంటూ వెంటబడ్డాడు ద్రోణుడు ఎక్కడ అర్జునుడు ఆ యొక్క పొరుక్కి ముందు వేసిన బాణవులు ఎంత ఉన్నాయట ద్రోణునికి అర్జును యొక్క బాణవులు అనగా అంత ఒరిగా రథం చూశాడు దుర్యోధనుడు చూశాడు ఎక్కడో పోయిందిరా అన్నాడు ఏది ఆ యొక్క కపధధ్వజమేమో ముందు ఆ వేదిక ధ్వజం వెనక కనబడుతూ ఉంది ఆ యొక్క ద్రోణిని యొక్క చెక్కు వెనక అర్జునుని యొక్క చెక్కు ముందు కనపడుతూ ఉంది అతిక్రమించాడు గురువు గారి మీరు అయిపోయింది రాని రసేసుకుని ఒక్కసారి వచ్చాట ఆ ద్రోణుని దగ్గరికి యొక్క పని చేస్తావయ్యా మీ యొక్క సామర్థ్యం చూపితే అర్జువును దాడతాడా నిన్ను నిన్ను aita akshara చేశావు నాకు ఎవరైనా లెక్కలేదు అర్జునుడే లెక్క చూడు ఏం చేస్తానని చెప్పా నేను నా ముగరం వేసుకొచ్చా ఏది సైన్యము అర్థరంగంలోకి లేకపోతే పోయేవాడు పాపం చెప్పేవాడు అని లేచాట దుర్యోధనుడు పాపములందు పై పై మాత లూరులందు బహుళాలు మాత మాయలు తీరను మమత కౌందేందు తొళ్ ఎంత పని చేశావా ఏది వ్రక్షణ కాలము చక్కగా ఆరగించడం ఆ ఇళ్లలో బాబు తన ఇల్లందు కుంతు కుటుల పై పై మాటలు ఎప్పటికి మా ఎందు చక్కగా చదువుతూ మంచి మాటలు ఇక పావు పాండు అల ఎందు అంటే కన్నీరు తుడుచు దగ్గరి దుల్మాయందు కన్ను నీరు తుడిచే మాటలే మాయందు పావు పాలందు అంతే గడబాటులను మాట మాయందు ఎప్పటికప్పుడు యుద్ధం చేస్తారనే యొక్క మాటే మాకు ఇస్తూ ఉన్నావుల లోపల ప్రేమో కౌంటేయులు పాండవులైంది ఈ ప్రకారంగా ఉన్నటువంటి నిన్ను కవతలు లేని వాడుగా నమ్మినందుకు ఎంత ముంచుకొచ్చింది మాకు చాట లేచితే అంతగా నాకు వచ్చింది రోరుడికి ఎంత చేస్తూ ఉంటే ఏమి లెక్కలేకపోయినా నేను కాని కానీ ఆ పన్న అప్పుడు ఏం చేసేదయ్యా నేను నాకు తగినప్పుడు ఆ పోతూ ఉన్నా కానీ ఎప్పుడో చెప్పాము నేను హిట్ అర్జునుడు మాక నా దివ్యాస్తులను ఎక్కువ తెలుసు కనుక అర్జుని ముందు మా పని చేయదు అని చెప్పాను అది కాక వాని యొక్క రథమునందు ఆ టెక్కిం మీద కూర్చున్న వాడు ఎవరు సర్వేశ్వరుడయ్యా గుర్రములు ఆ నడుపుతూ ఉంటే అర్జునుడు వేసిన పాండవులు వెనక తగులుతూ ఉన్నాయి నేను వయోవృద్ధుణ్ణి చాలా దుసరి వాడు నిశంకతో అర్జెర్ని ఎందుకు పాండవులెందు వైరం పెట్టుకున్నవాడు నీవుగా ఉన్నా ఏమి లెక్క లేకుండా పాండవులతో కలహించావు నీవు నీవో సమానమైనటువంటి వయస్సుగా వాడు కనుక నీవెందుకు చేయి యుద్ధం అయితే నన్ను చంపడు దానికి ఉపాయం చెబుతా అర్జునుడు వేసినటువంటి బాణువులు నీ శరీరంలో తగలకుందా ఒక కవచం ఉంది నా దగ్గర అత్త మహిమ ఆ మహిమ చేత అర్జునుడు నీకేది తగలవు కనుక చేయిం చేయి అట్లా కవచ ధారణ యొక్క విద్యోనదే దాని చేత అభిమంత్రించి ఒక కవచమునందు ఆలోచించేసి అర్జునులకు తొలిగాట పూర్వం బృహస్పతి అంకిచ్చే పూర్వ యొక్క విద్యోనదే అంకిచ్చాడు బృహస్పతి అంకి నాకిచ్చే ఆ ఋషు నాకించాడు అని ఆ విద్య ఎవరి దగ్గర నుండి వచ్చిందూ కూడా చెప్పి ఆ దుర్యోధను కవచ్యానికి ఆహ్వానం చేసి దొడిగా అటే భయలేల్సిందన్నాడు తొడుక్కు బయలుదేరాట దుర్యోధనులు ఓహో మహత్తరంగా ఓగిపోతూ ఉన్నాయి వాద్యములు యావత్తూ కూడా ఓ అధ్యం మీద పోతూ ఉన్నాడు నన్ను వాద్యరా ఉన్నారట అన్ని ఎక్కడితో వాటి సమయం నన్ను పన్నెండు గంటలైపోయింది మార్గ మధ్య మనకు వెళ్ళిపోయింది గుర్రములు అలసిపోయినాయి అట చూసి స్వామి అర్జున అన్నాడు స్వామి ముని ఎగలే కొన్ను దావదకు నీళ్ళు హరిములు గెలిచి ఉంటున్నాడు కన్నుల అర్జునను నిన్ను మునిగేటట్టు నీళ్లు లేకపోయినప్పటికీ సాగటానికి సరిపోయే నీళ్ళైనా దొరికితే నువ్వు గెలుస్తావు గుర్రములు నిన్ను గెలిపిస్తాయి లేకపోతే గెలవలేవయ్యా మరి ఎట్లా స్వామి ఎట్లాగో కన్నుల నకినుగల ఇవి అని మన అంటే కన్నులతో నవ్వుతూ ఉన్నాడా అన్నట్టుగా ఒకసారి కనపడి అర్జునుడు స్వామి నివే ఇక్కడే ఉన్నాయిగా అని మా దాన్ని సత్యం చేసి దూసేట రసం నుండి దూసే వరకు పదవాత కదా అని ఇక లైక్ సైన్యం అర్జునుల మీద పడి పట్టాలనే ఉద్దేశం చేతీలు కదా ఏ ప్రకారంగా మూగును ఆ ప్రకారంగా మూపుతూ ఉన్నారు అదివ్యాస్త పరంపర చేత వెనటువంటి యొక్క బాడుగులు ఉన్నాయే పూర్తిగా లేకి లేకి విసురుతూ ఉంటే రెండు ఫర్లాము లెక్క లేకుండా అయిపోయింది ఆితభూ యావతూట అత్యక్ష సమయమునందు మహారాజా అని చెబుతూ ఉన్నాడు కంగీయుడు ఒక దివ్యాస్త్రంచి భూమిని పగలగొట్టాట వరుణాస్తాన్ని వేసే వరకు లేచింది ధారాతాళ గంగా కొలను ఉత్పాదించి వేదానికి చుట్టూ కట్టేసాడు కట్ట చేతా స్వచ్ఛమైనటువంటి నీరున్నది సరస్సు మాదిరిగా ప్రవేశిస్తూ ఉంది గుర్రాలను దాంట్లో పూర్తిగా ఈ ఉన్న గుర్రహులు నీటి ఎందు బాగా పడుతున్నాడు చక్కగా ఒళ్ళ అవుతుంది కరిగేశాడు మన వారు విరం సన్యువులు మహారాజా మన యొక్క సైన్యుడు యావత్ హావ్ హావు ఉంటూ ఉన్నారటేమి ఈ యుద్ధ రంగు నందు ఈ ప్రకారంగా ఉన్నారు అంటే ఏమిటి జగన్ నందున్నటువంటి యొక్క దేవతలు ఎవరి ఆశ్చర్యపోతూ ఉన్నారంటార్థంగా శ్రీకేశ్వర స్వామి వారు అర్జుని పైలు చేయవచ్చు బట్టి అర్జున చేశావుల పని చేసిన వారు ఊర్లో లేనయా వినాలేదు చూడాలేదు ఊడి అందు సంజీవుడు ఆ ప్రకారంగా గుర్రములే వంతు నీరు తాగిన తరువాత ఆ కట్ట తెగసే వరకు వెళ్ళిపోయింది మీరు నేత కావాలయ్యా అర్జున నేత చేయాలి రోజు అక్కడ నుండి తీసుకువచ్చేవాళ్ళు ఏదీ తమ నుండి వాళ్ళు రానివరే చిత్తం ఆ యొక్క సౌరాష్ట్రాన్ని మంత్రించే వరకు మొదల సంఘంలో గడ్డి వచ్చింద ఆ గుర్రాలని దాంతో దిగివేశాడు జండుగర్రా ముందుగా అదనూ ముత్తుకునే